ీనాపమ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వంగం నోతిసాదరం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యుతాం వందే గురు పరంగ సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవాహై स्वाध्या पठिंचुट సో మంత్ర ఆమ్నాయ అంటే మంత్రపాఠము ఇక్కడ అహం వృక్ష శరేరివ అనే మంత్రాన్ని శృతి పఠిస్తోంది అక్కడ మనకు ఆ మంత్రపాఠం కనబడుతోంది ఈ మంత్రపాఠము అహం వృక్ష శరేరివ అనే మంత్రపాఠము దీని ప్రయోజనం ఏమి అంటే స్వాధ్యాయా స్వాధ్యాయము కొరకు ఇంతవరకు స్వాధ్యాయం గురించి మాట్లాడాం కదా స్వాధ్యాయము అంటే జపము ఇత్యథ దాన్ని జపం దాని మ దాని అర్థాన్ని భావన చేయడం చాలా గొప్ప అర్థం దాన్ని భావన చేసుకో మీరు జపం చేస్తే రోజు ఒక్కసారి చేస్తే కూడా చాలా గొప్ప ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే సర్వాత్మభావాన్ని ప్రకటించేటువంటి అర్థం సో బ్రహ్మవేత్త యొక్క దర్శనాన్ని బోధించేటువంటి మంత్రం సో ఇటువంటి దర్శనాన్ని బోధించే మంత్రాలు కొన్ని కొద్దిగా గొప్ప ఉన్నాయి ఆయా ఉపనిషత్తులలో చాలా విశిష్టమైన మంత్రాలు వాటిల్లో ఇది సో తర్వాత स्वाध्याय विद्योत्पत्त प्रकार सर स्वाध्याय देनस दसमु देन अं विद्योत्पत्त ज्ञा पुटकोरकट आत्मज्ञा कलगटकोर मानव तन स्वरूप विषय में चलापेद पैसे उन् पोरपा तोगी तन स्वरूप सर अवगा కాబట్టి ఆత్మజ్ఞానం కొరకు దాన్నే విద్యోత్పత్తి అంటారు దాని కొరకే ఈ జపం ఇప్పుడు బాగుందండి రైట్ సో ఇక్కడ ఈ జపము జ్ఞానము కలుగుట కొ కొరకు అని మీరు ఎలా చెప్పగలరు అంటే ప్రకరణ ప్రకరణాన్ని బట్టి ప్రకరణం కాంటెక్స్ట్ ఇది జ్ఞాన జ్ఞాన ప్రకరణంలో ఉన్నాం మనం అంచేత ఆ ప్రకరణాన్ని బట్టి ఈ మంత్రము జ్ఞానము కొరకు ఇంతకుముందు సహనౌ యశ అనే మంత్రం చూసాం అది మేధా మేధ కొరకు తర్వాత ఆవహంతి వితన్వాన కుర్వాణా చీర ఆత్మన ఈ మంత్రము దేనికేంటి శ్రీకాముని కొరకు సో ఆ ఆయా మంత్రములు ఆ సందర్భాన్ని బట్టి ఆయా ప్రయోజనాలను ఉద్దేశించి జపం చేయడమో హోమం చేయడమో నిర్ణయిస్తారు కదా అక్కడ సందర్భాన్ని బట్టి నిర్ణయిస్తారు అలాగే ఇక్కడ కూడా ప్రకరణాన్ని బట్టి ఇది జ్ఞానము కలుకుట కొరకు అని నిర్ణయించబడినది ఎందుకంటే ప్రకరణం అలాంటిది ప్రకరణం అంటే కాంటెక్స్ట్ అదే అంటున్నారు ఆయన విద్యార్థం హేదం ప్రకరణం నచర్థత్వం అవగమ్యతే ఈ ప్రకరణం ఇది విద్యా ప్రకరణం విద్య అంటే జ్ఞానం సందర్భాన్ని బట్టి విద్య అంటే జ్ఞానం అవుతుంది లేకపోతే ఉపాసన అవుతుంది ఇక్కడ మాత్రం జ్ఞానం అనర్థం ఏ తర్వాత పోనీ శ్రీకాముడనో మేధాకాముడనో అనొచ్చు కదా అంటే అలాగేమీ లేదు ఇక్కడ అన్యార్థత్వం ఏదో ధనం కొరకనో బుద్ధి కొరకనో కీర్తి కొరకనో బ్రహ్మవర్చస్సు కొరకనో అనో ఇలాగ అనేక ప్రయోజనాలను మనం అపేక్షించవచ్చు అవేమీ ఇక్కడే లేవు మరి ఒక మరొక ప్రయోజనము ఈ మంత్రం కొరకు ఉన్నది అని చెప్పే సందర్భం ఏమీ కనపట్టలేదు అన్యార్థత్వం మరి ఒక దాని కొరకు ఈ మంత్రం అయి ఉండుట నా అవగమ్యతే అది తెలియబడుట లేదు ఎందుకంటే అటువంటి వాక్యం లేదు అక్కడ ప్రకరణాన్ని బట్టి ఇది ఆత్మజ్ఞానం కొరకు ఉద్దేశింపబడిన మంత్రము సాధారణంగా మహాత్ములు చేస్తారని అహం వృక్ష శరీరివా నా భావన మంత్రాన్ని మీరు అర్థం తెలుసుకుంటే భావన చేయగలుగుతారు లేకపోతే దాంట్లో బ్యూటీ ఉండదు అసలు మంత్రమే చాలా అందమైన మంత్రం సో ఒకే పద్ధతిలో చెప్పకూడదు అహం వృక్ష దీర్ఘం గిరేరివా హ్రస్వం ఆ విషయాన్ని గమనించి చెప్పాల్సి ఉంటుంది సో ఎనీవే కాబట్టి దాన్ని జపం ఆ మంత్రాన్ని భావన చేయటం రోజు మూడు చేస్తే కూడా చాలు ఓసారి చేసినా చాలు ఒకేసారి చేసేప్పుడు ఉదయం సాయంకాలం ఎప్పుడో ఒకసారి ఆ మంత్రాన్ని భావన చేస్తూ మూడు సార్లు అంట మూడు సార్లు చెప్పీ సింపుల్ నాలుగే వాక్యాలు తర్వాత స్వాధ్యాయనచ విశుద్ధ సత్వ విద్యోత్పత్తి అవకల్పతే సత్వము అంటే అంతఃకరణం విశుద్ధమైన సత్వము కలవానికి సత్వం అంటే హృదయం అంతఃకరణం అంటే ఇప్పుడు మీ మనస్సులో తెల్లవరలు వేస్తే నిద్రపోయే లోపల అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయండి ఈ ఆలోచనల స్వరూపాన్ని బట్టి అది విశుద్ధమా విశుద్ధం కాదా అని మనకి స్పష్టం సో ఎవడమటికి వాడికే తెలుస్తూ ఉంటుంది ఈ ఆలోచనలు ఎంతసేపు రాజసికంగా తామసికంగా ఉన్నాయనుకోండి ఎక్కడ హార్మోనీ అనేది లేదు హార్మోనీ విత్ ది అవుట్ సైడ్ చుట్టూ ఉండే జనులతో చుట్టూ ఉండేటువంటి ప్రకృతితో పరిస్థితులతో హార్మోని అంటే ఒక ప్రేమ అనురాగము యాక్సెప్టెన్సు తర్వాత ఎట్ పీస్ ది పర్సన్ ఈజ్ ఎట్ పీస్ హీ హీ హాజ్ నో అకౌంట్స్ టు సెటిల్ ఓ మనిషిని చూడగానే వీడితో సెటిల్ చేసుకోవాల్సిన వీడి మీద ఏదో వ్యతిరేకం ఇంకోటిని చూస్తే వాడి మీద గ్రీవెన్సు అలా కాకుండా సమ్ హార్మోనీ వీఆర్ అట్ పీస్ విత్ అవర్ దట్ మీన్స్ వీఆర్ అట్ పీస్ విత్ ది వరల్డ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ హార్మోనీ కంప్లైంట్స్ ఉండవు ఉన్నా ఏదో అకేషనల్గా మినిమం ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ అదర్వైజ్ దేర్ ఆర్ నో కంప్లైంట్స్ సో అటువంటి హార్మోని దాన్ని విశుద్ధ సత్వము అంట అది సత్వగుణం యొక్క లక్షణం సత్వశుద్ధానికి రెండు అర్థాలు సత్వము అంటే అంతఃకరణం అని ఒక అర్థం విశుద్ధ సత్వస్యా అంటే అంతఃకరణం విశుద్ధంగా ఎప్పుడు ఉంటుంది సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు రజోగుణం అంటే ఏమిటో తెలుసు అండి ప్యాషన్ అప్సెషన్ ధనములందు కీర్తియందు లేకపోతే ఇతరములైన వాటి ఎందు అప్సెషన్ ఐసా హీ హోనా చాహియే లేకపోతే కుదరదు దెబ్బలాట పెట్టేస్తారు దానికి అహంకారము కర్తృత్వము భోక్తృత్వము ఇదంతా కూడా తమో రజోగుణము ఇంకా తమో గుణం అంటే పెర్వర్షన్ తర్వాత లేజినెస్ జస్ట్ ఇన్వెస్టిగేట్ చేయటానికి తపస్సు చేయడానికి ఆలోచన చేయడానికి క్లాసుకి అటెండ్ కా అన్నిటికీ లేజినెస్ కాఫీ టై మూల కూర్చుంటా ఉన్నాం సో లేకపోతే అలాగ బజార్కి వెళ్ళి పాన్ షాప్ వాటి దగ్గర కూర్చోడం షాప్ వాటి దగ్గర జ్ఞానం మీకు అందజేస్తాడు వాడు పానులు బీడీలు సిగరెట్లు అమ్ముకుంటూ ఉంటాడు వాడి వాడి పక్కన చిన్న స్టూల్ ఒకటి ఉన్న అక్కడికి వెళ్ళి కూర్చోడం ఆ ఏమో బాగున్నావా అన్నాం ఆ రోడ్డు ఇటు వీళ్ళు వాళ్ళు వెళ్తూ ఉంటారు వాడు పానులు కడుతూ ఆ ఏమన్నా బాబు అంటాడు ఎందుకంటే వాడికి కాలక్షేపం వాడు వృత్తి వాడు చేసుకుంటూ కాలక్షేపం మన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు వెళ్ళి పాన్ షాప్ దగ్గర లేకపోతే ఎక్కడో రత్సపడ దగ్గర కూర్చొని పాలిటిక్స్ మాట్లాడుకోవడం దాని అదంతా తమో ఉంటాయి లేజినెస్ ఇంటలెక్చువల్ లేజినెస్ సో ఆ విధంగా ఉంటే రజవగుణము తమో గుణము నిండిన హృదయంలో సర్వాత్మభావం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా కొంత ఎఫర్ట్ సాధన అనేది ఉండాలి మనిషి జీవితంలో ఆ సాధన ఇక్కడ స్వాధ్యాయ రూపంగా ఉన్నది అంటే మంత్ర పఠన రూపంగా స్వాధ్యాయం అంటే మంత్రాన్ని అహం వృక్ష శరీరివా కీర్తృష్టం గిరీరివా అని అనుకుంటూ అలా మూడు సార్లు భావ మంత్ర అర్థాన్ని భావన చేస్తే లేకపోతే దాంట్లో సౌందర్యం తక్కువ ఉంటుంది అర్థాన్ని భావన చేస్తే గొప్ప సౌందర్యం ఉంది మీరు చూస్తున్నారు కానీ సో ఈ అర్థం అసలు ఆ మంత్రం చెవిలో పడగానే అర్థం ఫ్లాష్ అయిపోయిట్లా ఉండాలి అలా చేసినట్లయితే దాని పేరు స్వాధ్యాయం ఉంటారు అటువంటి స్వాధ్యాయం చేత సత్వగుణము ఇంప్రూవ్ అయిపోతుంది మనస్సులో విశుద్ధమైన అంతఃకరణ నిర్మాణం అవుతుంది పర్సన్ ఈజ్ అట్ పీస్ హిజ్ మైండ్ ఈజ్ రిలేటివ్లీ సైలెంట్ అండ్ హార్మోనీ ఇన్ హార్మోనీ విత్ ది వరల్డ్ దిస్ ఈజ్ అంతఃకరణ శుద్ధంటే దాని అర్థం అది అలా ఉన్నవాడికి విద్యోత్పత్తి అవకల్పతే ఆత్మజ్ఞానము చాలా తేలిగ్గా కలిగిపోతుంది ఎందుకంటే విశుద్ధమైనటువంటి అంతఃకరణము ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ ద రియాలిటీ అక్కడే ఉంటుంది రియాలిటీ ఆ ఆత్మస్వరూపం ఎక్కడో దూరంగా అయ్యింది ఆత్మస్వరూపాన్ని తక్కువని గుర్తుపట్టగలుగుతాయి అంతఃకరణం అశుద్ధంగా అంటే మలినంగా ఉన్నట్లయితే అప్సెషన్స్ తోటి వాటితో కూడున్నట్లయితే చాలా ఉపయోగకైపోతుంది అర్థం మలినంగా ఉన్నట్లయితే రిఫ్లెక్షన్ ఉండదు ఆధునంగా అయిపోతుంది కాబట్టి స్వాధ్యాయం చేసినట్లయితే విశుద్ధ సత్వము కొలవాడవుతాడు దాని చేత విద్యోత్పత్తి అవకల్పతే విద్య విజ్ఞానము కలుగుట చాలా సహజంగా జరిగిపోతుంది అందుకోసమై ఇప్పుడు మంత్ ఇది ఇది అవతారిక ఇంకెక్కడి మంత్రార్థాన్ని చెప్తున్నారు అహం వృక్ష ఉచ్ఛేద్యాత్మక సంసార వృక్ష రేరి ేరయిత అంతర్యామత్మనా చక్కటి భావన ఈ సంసారము సంసారము అంటే చుట్టుపక్కల ఉండేది సంసారం కాదు ఈ దేహము ఈ దేహంతో నాకుండే తాదాత్మ్యము సెల్ఫ్ కాన్షియస్నెస్ విత్ ది బాడీ దట్ ఈస్ ది సంసార అండ్ మనస్సు సైకిక్ లైఫ్ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు భావనలు అప్సెషన్స్ తీవ్రమైన ధారణలు దృఢమైన నిశ్చయాలు అలా తప్పు నిశ్చయం చేసి కూర్చుంటే అది ఎంత ప్రమాదకరమో తెలుసు మనిషికి సో ఈ సైకిక్ లైఫ్ అనేది ఉంది సో ఆ సైకిక్ లైఫ్ తోటి వీడు ఐడెంటిఫై ఉంటాడు పైగా మనస్సుని సాక్షిరూపంగా దర్శించడం వీడికి అలవాటు కాలేదు సో హీ ఈజ్ ఎ సంసారీ ఈ సంసారం ఎటువంటిదంటే ఇట్ ఈస్ దేర్ బికాజ్ యూ వాంటెడ్ ఇట్ బికాజ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ మీకు దాని ఎందు అప్సెషన్ సపోజ్ మీరు వైరాగ్యం తెచ్చుకున్నారనుకోండి పోతుంది అవతల కాసారం అంచేతనే ఆ సంసారాన్ని వృక్షంతో పోలుస్తారు వృశ్చ్యతే ఇది వృక్ష వృశ్చ్యతే అంటే వ్రశ్చు ఆత్ వృక్ష వృశ్చు ఛేదనే అనే ధాతువు నుంచి పుట్టింది సో టు ఫెల్ నరికి వేయుట అనే ధాతువు వృష్చు అనే ధాతువు దాని నుంచి వృక్ష పుట్టింది వృశ్చియతే ఇది వృక్ష సో మీరు చెట్టు దారికి అడ్డుగా ఉందనుకోండి నరికి వేయగలుగుతారు ఇంక పెద్ద పనే ఉంది మన వాళ్ళు చిన్న సా తీసుకొచ్చి రంపం తీసుకొచ్చి క్షణాల్లో చెట్టును కోలుగొట్టవతలు పోతారు చెట్టు పెంచాలంటే కష్టం కానీ చెట్టు నరికేయాలంటే పెద్ద పనే ఉంది సో సపోజ్ మీ ఒక విష వృక్షం ఉందనుకోండి దాన్నే ముదిపే దాన్ని కౌగులించి కూర్చుంటారండి నరికి పారేస్తారు ఎందుకు మూళ్ళ చెట్టు ఉందనుకోండి మీ ఇంటి ముందు తులసి మొక్క వేసుకుందామని మీరు ప్రయత్నం చేస్తారు అక్కడ నీళ్లు మట్టి పోస్తారు దాంట్లో ముళ్ళ మొక్క ఒకటి బయలుదేరుతుంది ఏం చేస్తారు తీసవతారు బాస్ సో అదేవిధంగా ఈ సంసారము అనేది వృక్షంతో పోల్చారు ఎందుకంటే ఉచ్ఛేద్యాత్మకస్య ఉచ్ఛేద్య అంటే దాన్ని ఏ క్షణంలో మీరు కావాలనుకుంటే ఆ క్షణంలో నరికవతలు పారాయచ్చు అంటే ఈ సంసారం అనేది మనం కావాలనుకుంటున్నాం కాబట్టి మనం నెత్తిమీద కూర్చుని తాండవం చేస్తూ ఈ ఈ క్షణంలో ఈ సంసారం నాకు అక్కర్లేదు ఇట్స్ ఓన్లీ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ సపోజ్ యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ ఇట్ ఈస్ గాన్ సపోజ్ మీకు ఒక మనిషి మీద కోపం ఉందనుకోండి యు వాంట్టు నరిష్ ద ట్యాంగర్ అంచేతనే అది ఉంది సపోజ్ యూ డిసైడ్ నేను సర్వం కల్విదం బ్రహ్మ ఇంకా వాడి మీద నాకు కోపం వద్దు అని చెప్పేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ట్యాంగర్ అనుకోండి వెంటనే అది డైల్యూట్ అయిపోయి ఇంకోసారి రావడానికి ప్రయత్నించొస్తాను అప్పుడు వెంటనే హే పరమేశ్వర ఇదేమయ్యా కొంచెం నాకు సహకారం చెయ్యి ఈ విధంగా మళ్ళీ నన్ను యాంగర్ అనే ఫీలింగ్ నన్ను పీడిస్తోండి నేను అనుగ్రహం చే దీని నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను అని మీరు ప్రేయర్ చేశారనుకోండి ఇంకో ఇంకా రాదు అది వచ్చినా దాని బలం బాగా తగ్గిపోతుంది ఇంకా మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు మీరు ప్రేయర్ చేశారనుకోండి ఆ తర్వాత వస్తే దాన్ని చూసి మీరు చిరునవ్వు నవ్వుకుంటారు ఇంకా ఇది వదిలినట్లేదే ఇంకా వెళ్లాడుతూనే ఉంది మొహం నేను వదిలిపెట్టేసిన అని మీరే చిరునవ్వు నవ్వుకుంటారు బికాస్ it has no hold upon you let me like, go hold on gotikail aata pat gotikail atadi vardha ba mere andaro chinna podu ipudu dan me, me adi darki hold unda mimme endu chinna podu bhaga manchi hold undi ushgal sancheyana pare poina paravaledu gaani gotikail ma, dabba matram podadam ushakam ganapadokopothe doesn't matter kya badi baat hai But about these you know, you know, these marbles they are very important పిల్లవాడికి మెడలో హారం ఉంటుంది లేకపోతే బంగారపు మెడలో ఏదో నెక్లెస్ లాంటిది వేస్తారు వీళ్ళు ఈ అల్ల ఈ దొంగలు ఏం చేస్తారంటే మోసగాళ్ళు చాకలెట్ ఇచ్చేసి ఆ హారం పట్టుకుపోతారు చాక్లెట్ ఇస్తే చాలు వాడికి ఆ హారం ఇచ్చేస్తాడు బాబు ఆ హారం నాకు చాక్లెట్ ఇస్తారంటే ఇచ్చేస్తాడు వాడికి విలువ తెలియదు చిన్నప్పుడు చాక్లెట్ అంటే అంత ప్రీతి ఇప్పుడు మీకు చాక్లెట్ అంటే ప్రీతి ఉంటుందా ఎప్పుడు పోయింది ప్రీతి ఏమో ఎప్పుడు పోయిందో కూడా మీకు తెలీదు సో యూ జస్ట్ లూజ్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ ఇట్స్ హోల్డ్ అప్ ఆన్ యూ ఇస్ గాన్ ఈ సంసారం వదిలిపెట్టకుండా ఉందండి సంసారం మన ఏమి వదిలిపెట్టదండి అది కరెక్ట్ కాదు మనమే సంసారాన్ని పట్టుకుని ఉంటాము ఏ క్షణంలో మీరు సంసారాన్ని వదిలిపెట్టేయాలి సంసారం వదిలిపెట్టేటంటే సన్యాస అయిపోవడం అని కాదు బయ్ అర్థం చేసుకోవద్దు సో రాగద్వేషం వల్ల విడిచిపెట్టుట అని సో ఏ క్షణంలో మీరు విడిచిపెట్టాలని నిశ్చయించుకుంటే ఆ క్షణంలో అవతలకి చేతనే అది ఉచ్ఛాద్ ఉచ్ఛేద్యాత్మకము ఉచ్ఛేద్యము అంటే పికిలించి వేయదగినది ఉచ్ఛేద్యము అంటారు దాని స్వభావం అంటది ఎందుకంటే దానికి బలం లేదు అది ఫాల్సీ ఫాల్స్హుడ్ ఫాల్స్హుడ్కి బలం ఉండదు ఫాల్స్హుడ్కి ఉన్న బలం ఏమిటో తెలుసినా మీకున్న ఇంట్రెస్టే దానికి ఉన్న బలం మీకు దాని మీద ఉన్న ఇంట్రెస్టే దాని బలం మీకు ఏ క్షణంలో ఇంట్రెస్ట్ లేదో ఆ క్షణంలో బలం ఉండదు ఒకప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ ఉండేవారు మా చిన్నప్పుడు నా ద నా అనుభవాలు ఉన్నాయి ఎప్పుడో పాతిక సంవత్సరం అనుభవాలు చెప్తూ ఉంటాను సో రెండు రకాల ఫ్రెండ్స్ ఉండేవారు ఒకటి ఎన్టీ రామారావు ఫ్యాన్స్ రెండు ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అక్క ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మాకు షార్ట్ కట్టే కానీ ఫుల్ నేమ్ చెప్పేంత అవసరమే ఉంది విఆర్ సో ఫెమిలియర్ విత్ దీస్ నేమ్స్ సో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ నేను కొంతకాలం ఎన్టీఆర్ ఫ్యాన్ కింద ఉండేవాడు ఇన్ ది అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ ఓవరాక్షను ఒళ్ళంతా విరిచేసుకుంటూ యాక్ట్ చేయడం ప్రతిదానికి ఇది చూసి కొంత చికాగో పుట్టి హ్యాస్ ద మెచ్యూరిటీ హ్యాస్ కమ్ దెన్ ఐ బికేమ్ ఏఎన్ఆర్ ఫ్యాన్ నేను ఏఎన్ఆర్ ఫ్యాన్ అయినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా మీద చాలా కోపగించి నాతో మాట్లాడడం మానేసి అన్నీ చేశారు ఎందుకంటే నేను ఏఎన్ఆర్ ఫ్యాన్ అయిపోయాను సో వేళ నుదులు పెట్టి వేళ చుట్టూ తిరగడం కారణం ఎవరినో వాళ్ళని పట్టుకు వేలాడుతూ ఉండడం ఇది చిన్న పొలం అలాగే ఉంటుంది so now i don't know when i last all the interest it has no hold upon me samsaram ante layo why because my interest was elsewhere nen university ki velipoyano university lo chadukuunta padipoyanu ee cinema lo drishte vadukuntundi college jeevullo bsc ante cinema chodoch bsc koda cheyachu kya bsc doradani veddham ante ilidatlem kavale mari university ki vellapudiki shraddha ekkuvai potundi therefore all this is gone సో అలాగే మీరు ఆత్మవిద్య ఎందు ఎప్పుడైతే ప్రేమ బయలుదేరిందో సంసారం పక్కకి పోతుంది విచ్ఛేద్యాత్మకస్య అందుకోసమే సంసారాన్ని వృక్షంతో పోలుస్తాను తర్వాత ఊర్ధ్వమూల మధశ్శాఖం అలాంటి వృక్షంతో పోలుస్తారు అహం వృక్ష ఈ వృక్ష దృష్టాంతం ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పదు ఈ వృక్షంతో పోల్చడానికి అనేక కారణాలు ఉన్నాయి నేను ఇప్పుడు అది చెప్తూ కూర్చుంటే ఈ వృక్షంతోటే అయిపోతుంది సో ఈ ఊర్ధ్వమూల మధశ్శాఖంతో పోలుస్తాను దానికి ఎందుకంటే వృక్షంతో పోల్చడానికి ప్రధాన కారణం ఏమిటంటే టోటల్ రూపకం వచ్చేస్తుంది సవయవ రూపకము అని మొదలు తల్లివేరు ప్రక్కవేళ్ళు తల్లివేరు ఏమిటి అజ్ఞానము లేదా ఊర్ధ్వము బ్రహ్మ పక్క వేళ్ళు సో గుణప్రవృద్ధా విషయ కర్మానుబంధీని అనే కర్మానుబంధీని వీళ్ళు చేసినటువంటి కర్మవాసనలు ఏవైతే ఉంటాయో అవి ప్రక్క వేళ్ళు మూలమేమి మొదలు తర్వాత కొమ్మలేమిటి సో ఈ విధంగా చిగుళ్ళు ఏమిటి గుణప్రవాళ విషయప్రవాళ సో ఈ విధంగా మొత్తం ఎంత విస్తారమైన రూపకం చెప్పడానికి పండు ఏమిటి ఫలములు సో దాని మీద ఓ పక్షి కూడా ఉంటుంది చెట్టు మీద పక్షులు కూర్చున్నట్టే దీని మీద పక్షి కూడా ఈ విధంగా ఈ రూపకాన్ని ముందుకు బాగా తీసుకుపోవచ్చు గీతలో రెండు శ్లోకాలు ఉన్నాయి ఉర్ధ్వ మూలం అధశాఖం దాని తర్వాత అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తాఖర్ ఇది ఒక రీజన్ రెండో రీజన్ ఏమిటంటే మన దేహము ఊర్ధ్వమూలమశాఖ వృక్షం కింద ఉంటుంది చెట్టు తలకిందులు ఎందుకంటే ఈ దేహానికి మూలస్థానం ఇది వేరు తల్లివేరు లాంటిది బ్రెయిన్ బ్రెయిన్ నుంచే కాళ్ళు నడుస్తున్న చేతులు పనిచేస్తున్న ఎవరి ఫంక్షన్ ఆఫ్ ది ఎంటైర్ బాడీ ఈజ్ డైరెక్టెడ్ ఫ్రమ్ ది బ్రెయిన్ బ్రెయిన్ తద్వారా పిచ్యూటరీ గ్లాండు వీటి ద్వారా డైరెక్ట్ అవుతుందండి పక్షపాతం వచ్చిందంటారు ఏమవుతుంది బ్రెయిన్ పనిచేయడం మానేసిందనుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాడీ పనిచేయడం మానేసింది రైట్ సైడ్ బ్రెయిన్ పనిచేయడం తగ్గించింది అనుకోండి లెఫ్ట్ సైడ్ బాడీ పనిచేయడం మానేసి జస్ట్ లైక్ ట్రీ ట్రీలో ఓ కొమ్మ ఎండిపోతుంది ఎప్పుడు ఆ శాప్ పట్టు పంపించడం మానేసింది అనుకోండి చెట్టు ఫర్ సమ్ అబ్స్ట్రక్షన్ హ్యాస్ కమ్ ఆ తల్లి వేరులోంచి శాప్ వెళ్ళడం మానేస్తుంది అంటే ఆ కొమ్మ ఎండిపో ఆ రకంగా డేర్ ఫోర్ ఈ ఊర్ధ్వ మూలం ఈ తలకిందుల చెట్టు అది ఎక్కడుందబ్బా ఎలా ఉంటుంది ఏం దృష్టాంతం అని మీరేం వెతుకు ఒకరు ఇదే ఇదే చెట్టు వచ్చే కొమ్మలు చూడండి ఇవో రెండు కొమ్మలు ఇవో రెండు కొమ్మలు వేలాడుతున్నాయి కదండీ కొమ్మలు అధశాఖం ఊర్ధ్వ మూలం అశ్వత్థం ఇది రేపు ఉంటుందో లేదో చెప్పడం కాశ్వం అవ్యయం ఇవి ఇది వదిలిపోతే ఇంకోటి వస్తుంది ఇలాంటి అజ్ఞానం చెప్తే సో ఈ వృక్షంతో పోలుస్తూ సంసార వృక్షం ఈ సంసార వృక్షముకు ప్రేరణ ఏది రేరివా అంటే ప్రేరయిత అంటే దీనికి శక్తిని యుక్తిని ఇచ్చేది ఆత్మ చైతన్యం ద ఇన్ఫినిట్ పవర్ ద యూనివర్సల్ పవర్ ది ఆర్ నోన్ అన్నోను మరి మనకి తెలియడం తెలియక్కర్లేదు ఇట్ ఈస్ అన్నోయబుల్ అది నోయబుల్ అయ్యి అన్నోన్ అయితే సమస్య అన్నోయబుల్ అండ్ అన్నోన్ నో ప్రాబ్లం ఎందుకు తెలుసునా ఇట్ హ్యాపెన్స్ టు బి యువర్ సార్ ఆఫ్టర్ ఆల్ యునాట్ నో యువర్ సార్ యు యూ కెనాట్ బికమ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ నాలెడ్జ్ నో వే ఇట్ ఈస్ ది అన్నోన్ ఇట్ ఈస్ ది అన్మానిఫెస్ట్ It is the whole, it is the universal power that is reflecting here. That is the prayer I do. A universal power me no. Ephidu kuda mano dehan tohti tadatmya ni chanda kono. Dehan lo onde power tohti tadatmya ni chanda. Magnet ente a length to breadth to magnet. Magnet properties on time. Magnet properties low. Weight of the magnet is not a property of the magnet. మీరు మ్యాగ్నెటిజం టెక్స్ట్ తీసి చదవండి మ్యాగ్నెట్ ఎంత వెయిట్ ఉంటుంది అసలు ఆ చర్చే ఉండదు ఆ మాటే ఎక్కడా రాదు ఎందుకంటే వెయిట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఎటా మరి మ్యాగ్నెట్ ప్రాపర్టీస్ ఏముంటాయి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఎన్ని గాస్ ఫీల్డ్ ఉంది దానికి దానికి ఎంత పవర్ ఉంది అలాంటి పేర్లు ఉంటాయి అలాంటి పెరామీటర్స్ ఉంటాయి కానీ ఎంత పొడుగుంది ఎంత బరువు ఉంది తూకం వేస్తే ఎన్ని గ్రాములు ఉంటుంది అలా ఎప్పుడైనా విన్నారా అసలు మీరు బికాస్ దాని పర్పస్ దా ఇట్స్ మ్యాగ్నెట్ ఈజ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ వెయిట్ సిమిలర్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ ఆర్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బాడీ సో యూ షుడ్ నెవర్ నెవర్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఇది వృక్షము నేను కాదు అహం నా వృక్ష దాన్ వాట్ ఆర్ యూ అహం వృక్షివా ఎందుకంటే అస్తమా అను ఇలా అనుకుంటూ ఉన్నాం ఎందుకండే ఐఎమ్ నాట్ ది బాడీ ఐఎమ్ నాట్ ది బాడీ ఎందుకు అనుకోవాలంటే అస్తమం ఎందుకంటే యు హ్యావ్ ఏ నాచురల్ అండ్ స్పాంటేనియస్ టెండెన్సీ టు ఐడెంటిఫై విత్ ది బాడీ అందుకోసం అహం వృక్షస్య రేరి వా అని సపోజ్ యు స్పాంటేనియస్లీ అవాయిడ్ ఐడెంటిఫైయింగ్ విత్ ది బాడీ ఎన్ యు ఆర్ ఎ జ్ఞాని జ్ఞాని మాట్లాడుతున్నాడు అహం వృక్ష అహం వృక్ష సేరివా ఈ వృక్షమును ప్రేరేపణ చేసేటువంటి దీనికి శక్తిని యుక్తిని యుక్తి అంటే జ్ఞానశక్తి శక్తి అంటే క్రియాశక్తి ఆ రెండింటినీ ఇచ్చేటువంటి ఏ సోర్స్ ద మూల స్థానము కలదు అదే పరబ్రహ్మ అదే యూనివర్సల్ పవర్ అదే అన్నోన్ దట్ ఈస్ ది ప్రావిడెన్స్ మీరు ఏ పేరైనా పెట్టచ్చు దానికి గాడ్ అని మీరు పేరు పెట్టదోచుకుంటే యూఆర్ వెల్కమ్ దానికి ఆత్మాని మీరు పేరు పెట్టదోచుకుంటే యూ కెన్ డూ దాట్ గాడ్ అని అంటాడు భక్తుడు ఆత్మా అని అంటాడు వేదాంతి సో ఎనీ నేమ్ కెన్ గివ్ టు దాట్ ఐ ఆమ్ దాట్ ఐ హిస్ ఐ ఆమ్ దాట్ అహం వృక్ష రేరివా ఎందుకంటే అంతర్యామ్యాత్మ ఐఎమ్ ది అంతర్యామి అంతస్తిష్టన్ యమయతి ఇప్పుడు చేతులు ఉన్నాయండి నేను చేతులు కాదండి చేతులలో ఉండి చేతులకు బరువులను ఎత్తే శక్తినిచ్చేటువంటి వాడను నేను ఐ ఆమ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హ్యాండ్స్ ఐఎమ్ ది విషన్ ఆఫ్ ది ఐస్ ఐఎమ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ది నోస్ ఐఎమ్ ది టచ్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ టచ్ ఐఎమ్ ది టేస్ట్ ఆఫ్ ది టేస్ట్ బర్డ్స్ అది దట్ ఈస్ వాట్ ఐ ఆమ్ అంతర్యామే అంటే అది సో దేహము నేను కాదు అహం వృక్ష నా అహం వృక్ష రేరివా ప్రేరయుట అంతర్యామి ద్వైతులు అంటారు నువ్వు కాదు అంతర్యామి ఈశ్వరుడు అంటారు అంటే ఇప్పుడు ఇక్కడ రెండు అంతర్యాములు వచ్చాయి రెండు ఎవడెవ్ ఇప్పుడు ఇప్పుడు నేనా అంతర్యామని చేతులు కదులుతున్నాయి దీనికి అంతర్యామి నేనా ఈశ్వరుడా నువ్వు కాదు ఈశ్వరుడు ఓకే దెన్ ఈ నేను వైషుడ్ ఐ కీప్ టు ఆన్ టు నా చేతులకి ఇది సోకాల్డ్ నా చేతులకు అంతర్యామి నేను కాదు ఈశ్వరుడైతే దెన్ లెట్ మీ మెర్జ్ దిస్ నేను ఇన్ టు దట్ ఈశ్వర ఓవర్ సరిపడింది ద్వైతం నిలబడేది కాదండి అది అనుభవ విరుద్ధం యుక్తి విరుద్ధం శృతి స్మృతి న్యాయ విరుద్ధం అది ద్వైతానికి అసలు ఏదో కొంతమంది దాన్ని అలపట్టుకు వెళ్ళాడుతూ ఉంటే అదో ఈశ్వరానుగ్రహం ప్రారంభం అలా నడుస్తున్న కొంతకాలం నడవనివ్వండి కానీ ఇట్ ఓంట్ స్టాండ్ ఎనీవే ఎనీ పోల్ ఆ విషయం ఇట్టుకుంటాను అంతర్యామ ख्याति गिरे पृष्ठ मम कीर्ति अंत ख्यार्ति मम कीर्ति चाल गोपदी एपे पर्वत शिखरम एंतो అంత ఎత్తైన కీర్తి అంత ఉన్నతమైన కీర్తి ఉన్నతము అంటే శ్లేష ఎత్తైన కీర్తి కీర్తి అన్నది ఉన్నతంగా ఉండాలి అధమంగా ఉండకూడదు ఇప్పుడు చోటాషకీళ్ళు మొదలైనటువంటి వాళ్ళ కీర్తి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే స్మగ్లర్సు దుండగీళ్ళు మర్డరర్సు వాళ్ళ కీర్తి కూడా మనకి ఇది అమీన్ వీళ్ళందరూ కీర్తిమంతులే అలాంటి అధమమైన కీర్తి ఉండకూడదు కీర్తి ఎలా ఉండాలంటే ఉన్నతమైన కీర్తి సో నా కీర్తి చాలా ఉన్నతమైనది అక్కడ అభిమహర్షి యొక్క అభిప్రాయం ఏమిటంటే ఐ ఆమ్ యాజ్ యాజ్ పాపులర్ యాజ్ ద గాడ్ హింసెల్ఫ్ అనే అభిప్రాయం ఎందుకంటే ఆత్మకథ అని రాస్తూ ఉంటారు ఎప్పుడైనా మీరు విని ఉండొచ్చు ఒక యోగి ఆత్మకథ అని పుస్తకం కూడా ఒకటి ఉంది నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ బుక్ ప్లీజ్ నోట్ ఐఎమ్ నాట్ థాకింగ్ అబౌట్ దట్ బుక్ ఎందుకంటే పరమహంస యోగానంద్ ఆయన మహాత్ములు ఆయన విషయాన్ని నేను మాట్లాడటాను ఆటో బయోగ్రఫీ అని రాస్తూ ఉంటారు మళ్ళీ ఆటోబయ నేను ఆత్మగతం అనేసి ఇంగ్లీష్లోకి వస్తే అక్కడ కూడా మళ్ళీ ఆటో బయోగ్రఫీ ఆఫ్ఏ యోగి ఈ వర్డ్ తప్పదు సో ప్లీజ్ డోంట్ రిఫర్ టు దాట్ కొంతమంది రాస్తూ autobiography? ఆటోబయోగ్రఫీ మీరు గమనించండి ఎవళ్ళైనా ఆత్మజ్ఞానులు మహాత్ములు ఆటోబయోగ్రఫీ రాశారా ఎక్కడైనా మీరు విన్నారా అలాంటిది శంకరాచార్యులు ఆటో బయోగ్రఫీ ఎక్కడైనా విన్నారా మీరు విన్నారు తర్వాత ఇంకోటి శంకర విజయము అని బయోగ్రఫికల్ ఎక్క ఉంటే ఇస్తే ఈ శంకర విజయం ఈజ్ అ బిగ్ కాంట్రవర్సీ రెండు శంకర విజయాలు ఉన్నాయి ఒకటి శృంగేరి స్పాన్సర్డ్ శంకర విజయం రెండోది కామకోటి స్పాన్సర్డ్ శంకర విజయం బోత్ ఆర్ ఇన్ కాంట్రడిక్షన్ బికాస్ బోత్ పీఠం ఇన్ పెర్మనెంట్ కాంట్రడిక్షన్ వాళ్ళిద్దరూ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళు స్పాన్సర్ చేసేటువంటి శంకర విజయాలు దెబ్బలాడుకోవడంలో ఆశ్చర్యం ఉంది సో మా శంకర విజయం కరెక్ట్ అని వీళ్ళు అంటారు కాదు మా శంకర్ విజయం కరెక్ట్ అని వీళ్ళు అంటారు నన్ను ఎవళ్ళో అడిగారు ఏ శంకర విజయం కరెక్ట్ అని నేను అన్నాను నేను ఇది చదవలేదు అది చదవలేదు నాకు ఎందుకు అని చెప్పాను ఎందుకు చదవలేదని మీరు చదవకపోవడం ఏంటంటే మీరు వేదాంతలు కదా నాన్నున్నా మా నాన్నగారు నాకు పాఠం చెప్పలేదు మా గురుదేవులు మాకు పాఠం చెప్పలేదు తెలియదు మా నాన్నగారి దగ్గర పదేళ్ళు వేదాంతం లేదు ఎప్పుడు శంకర విజయం చదవమని కానీ చెప్పడం కానీ చేయలేదా స్వామి దయానంద మహారాజ్ ఎప్పుడు శంకర విజయం పాఠం చెప్పినట్టుగా నేను ఎక్కడా నేను ఒకసారి స్వామీజీని అడిగాను వై నాట్ అని అంటే ఆయన అన్నారు ఇట్స్ ఆల్ ఫినామినల్ అకౌంట్ వేదాంతంలో మనం ఏం చెప్తామంటే ఫినామినన్ ఈజ్ అంట్రూ అని చెప్తాం నౌమినన్ ఈజ్ ది రియాలిటీ ఫినామినన్ ఈజ్ అంట్రూ అని చెప్తాం అలాంటిది ఆ ఫినామినల్ అకౌంట్ ఎవరికి కావాలి అది వైఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ శంకరా వుడ్ నాట్ హ్యావ్ ఎప్రూవ్డ్ ఇట్ సో మహాత్ముల ఆటోబయోగ్రఫీ ఉండదు ఎందుకో తెలుస్తున్నా దే హ్యావ్ ఆల్రెడీ ఎన్ ఆటోబయోగ్రఫీ ఏ పెర్మనెంట్ ఆటోబయోగ్రఫీ ఓసారి ఓ మహాత్ముడు బృందావనలో ఒక మహాత్ముడు ఆయన ఒక పుస్తకం చదువుతున్నారు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు బియాబాబాజీ అని చదువుతుంటే ఎవరో భక్తులు అడిగారు మహారాజ్ ఏం పుస్తకం చదువుతున్నారని ఆత్మకథ చదువుతున్నాన ఆత్మకథ అంటే ఆటోబయోగ్రఫీ ఆత్మ అంటే ఆటో ఆయన ఆటోబయోగ్రఫీ ఆయన చదువుకుంటున్నారన్నమాట అలా కొంతసేపు అయిన తర్వాత ఆయన పుస్తకం మూసి లోపలికి వెళ్ళారు ఆ పుస్తకం తీసి చూస్తే అది కఠోపనిషత్తు అంటే కఠోపనిషత్తు ఆత్మకథ ఏమిటంటే అవును కఠోపనిషత్తులు అన్యత్ర ధర్మాత్ అన్యత్రా ధర్మాత్ అక్కడ చెప్పిన ప్రతి వాక్యము నా గురించే తర్వాత అడిగాడు అది ఏమిటంటే ఆత్మకథ అన్నారు కఠోపనిషత్తుని పట్ల అవునాయా అంతా నా గురించే ఉన్నది తర్వాత ఇంకో మహాత్ములు మలయాళస్వామి వారు ఏమన్నారంటే భగవద్గీత అనే ఆత్మకథగా ఎవడు చదివాడో వాడికే అది అర్థమైనట్టు లెక్క అది నిజంగా భగవద్గీత ఆత్మకథ అజోనిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే అని అంటాడు శ్రీకృష్ణుడు ఎవడ చెప్పాడు నహన్యతే హన్యమానే శరీరే ఈ శరీరం నశించినా నశించని ఆత్మతత్వము నీవయా అని చెప్పాడు అది మీ కథ సో తస్మాత్ అపరిహార్యర్థే నత్వం సోచితమర్హసి అవ్యక్తో అచింతోయం అవికార్యోయముచ్యతే ఎవరు గురించదంతా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్ ఈస్ అబౌట్ యూ శ్రీకృష్ణుడు ఆత్మకథది మన ఆత్మకథను ఆయన బోధించాడు తల్లి కొడుక్కి రే నీ జీవితం ఇలాంటిది రాని బోధించినట్టుగా బోధించాడు ఇది ఆత్మకథ అంట ఇంకా మళ్ళీ వేరే ఆత్మకథ ఎందుకండి సపోజ్ నేను పంతొమ్మిది వందల యాభైలో ఎస్ఎల్సీ పాస్ అయినా బిఎస్సి పాస్ ఇది అంతా నాకు భార్య ఉండేది ఆ తర్వాత నేను సన్యాసం తీసుకున్నాను ఆవిడేమో దుఃఖించింది తర్వాత కొడుకుండి వై ఆల్దిస్ అదేమీ ఆత్మకథ కాదు నా కీర్తి అది కీర్తి పృష్టం గిరేదిగా నా కీర్తి కూడా ఉపనిషత్తులలో భగవద్గీతలో ప్రకటమవుతూ దట్ ఈజ్ ది ఐడెంటిఫికేషన్ యూ టు ఐడెంటిఫై విత్ ది ఇన్ఫినిట్ యుడ్ నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ you can identify with the infinite focused in the body it's all right but not with the body body to identify just hemunda ldc clerk kind of lapite edo how inko vadu cheppuntara just to lead a life a night watchman job is good enough endukante edo kontha jetham vastundi aa jetham tho bharya biddanu kutumamo tana poshana ayipothu that is not important a night watchman lead lead uh, garipana, garipana, it makes makes makes no difference difference difference. in the end. What what is, with what you are that alone makes difference. Just to నేను గుడివాళ్లో పాఠం చెప్పే రోజుల్లో ఒక ఆయన నా క్లాస్ కు వచ్చారు నేను అక్కడ దక్షిణముక్తి సూత్రం పాఠం చెప్పాను చాలా గంభీరమైన పాఠం చాలా ఉన్నతమైన ఆత్మవిద్య ఆ సైకి రిక్షా మీద వచ్చి ఆ రిక్షా అక్కడ ఆపుకుని వచ్చి క్లాసులో కూర్చుని క్లాసు అటెండ్ చేసి క్లాస్ అయిన తర్వాత నమస్కారం చేసినప్పుడు నేను పలకరించాను ఆయన రిక్షాలో ఎవరో వచ్చారేమో నేను అనుకున్నా ఆయనే ఆయన ఈజ్ రిక్షాపుల్లర్ స్వామి ప్రణమానంద గారి శిష్యుడు ఎవరో ఒక స్వామీజీ వచ్చారు రక్షామూర్తి స్తోత్రం చెప్తున్నారంటే వెనడానికి ఆ తర్వాత మన నల్వాళ్ళు కూడా వచ్చారు రమణ రమణ సాహిత్యం బాగా తెలుసుంది ఆయన రిక్షాపుల్లరే బట్ స్టిల్ in our all this knowledge so that that makes an important difference it doesn't matter whether he pulls rickshaw because dehamo psychic life these two are very very important psychic life is more important i am a professor when he's psychic lives so rickshaw puller like but either edo fir vede vede arne chesadu it's a physically some job he is doing any has some psychic uh, complex about it so that is the life that is unimportant so the important thing is one has to understand his swarupam the souls i am the kriya shakti i am the gnana shakti ee upadhi lo unde shakti yukti nenu gaani kevalam madhya maamsamu nenu kaadu aa shakti yukti ekkadi nunchi puttayi that is the source uh, if you want to know the source close the eyes and say om and recognize that the ohm is originating from the heart so that your kohara matse that is the source and by the time you stay in that source you will recognize that you are not one with the body you are one with the source and in that source time and space have no occasion adi deshakalamula katitamaina katta atma chetana adi anantamaina sachidananda atma అది అది నేను కీర్తి గిరేరివా ఏ తత్వము యొక్క స్వరూపాన్ని శృతులు స్మృతులు అత్యద్భుతంగా కొనియాడేస్తున్నాయో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యాదిగా కొనియాడేస్తున్నాయి సో అశబ్దమస్పర్శమ రూపం వ్యయం నిత్యమగంధవ చయత్ అని ఈ విధంగా అత్యద్భుతంగా కొనియాడేస్తున్నాయి ఆ స్వరూపాన్ని అది నేను కీర్తి ఎప్పుడూ కూడా భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఎవళ్ళో ఎవళ్ళకో చెప్పాడు ఇట్ ఇస్ ఎ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ నాలెడ్జ్ వన్ షుడ్ నాట్ రీడ్ లైక్ దాట్ అలా ఎంతకాలం చదువుతారండి అలా ఎంతకాలం చదివినా ఒక జీవితకాలం చదివినా ప్రయోజనం ఏమి ఉండదు ఇట్ ఈస్ అబౌట్ మీ ఆత్మకథ ఆ విధంగా చదవాలి అంటే యు షుడ్ స్టార్ట్ ఇమోషనల్లీ అటాచ్డ్ టు దాట్ భక్తి అండ్ దెన్ కాగ్నిటివ్లీ రికగ్నైజింగ్ the glory of Atman. So, kirti prashthaṅgi re-riva-nadi, it's an emotionally uh, getting identified with it. Aham rukshasya re-riva-nadi, it's a cognitive recognition. Adhya in the cognitive recognition, it's a cognition. So, bhakti jñānamo, runu kalisiprayanaṁ jaste. Aham rukshasya re-riva is a jñānamo. కీర్తి పృష్టం గిరేరి వా ఈజ్ ఎన్ ఇమోషనల్ అటాచ్మెంట్ సో ఆ విధంగా మానవుడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలి తర్వాత ఊర్ధ్వ పవిత్రో వాజిని వ స్వమృతమస్మి ఊర్ధ్వం కారణం పవిత్రం పవనం జ్ఞానప్రకాశ్యం పరం బ్రహ్మ यवात्मो मम सोहम ऊर्धपित्रद क्यू आध्वपित अह्वपित अस् पक्ने वाजिनी वमृतमस्मी सो अहम ऊर्ध्वपित अस् ऊर्धितुड़ असल काफिडेन्ना self confidence anta so onte mandi ishwara bhakti anta swami vivekananda annaru if you do not have self confidence you can never have devotion to ishwara anta self confidence lenivadi bhakta undadu ala onikipotha abhayane dasunna nandi nenu ayogyunnanne nenu papatunna nandi nenu idanne enduku panikiranu vandi tuchunnandi edo aa devuni sharanaponde nandi ani vaadu antadu he doesn't mean all that title ైస్ టు డెవలప్ ఎ డివోషన్ విచ్ ఈజ్ నాట్ కమింగ్ అప్ ఇప్పుడు కూడా ఆత్మనంద పనికిరాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఐ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ప్రతి దానికి దేవుడిని వెళ్ళి దేవుడా నాకు ఇది ఈ దేవుడా నాకుది దేవుడా దేవుడా అంటూ కూర్చోవలసిన అవసరం పెట్టుకోకూడదు సంవసారానికి సంబంధించి సంసారాన్ని నేను హ్యాండిల్ చేస్తాను ఏవో టాస్క్స్ వస్తూ ఉంటాయి ఓసారి దేవుడికి ఒక జనరల్ ప్రార్థన చేసేయటం జమయ ఏదో నిద్ర లేచాను మళ్ళీ ఓ రోజంతా ముందున్నట్టుగా ఉన్నది ఈ రోజు పవిత్రంగా గడిచేట్లాగా ఏవైనా ఇబ్బందులు వస్తే ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కొనేట్లాగా సమతౌల్యాన్ని బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని కోల్పోకుండగా నీవి రోజుని పవిత్రం చేయుమా అని ఒక ప్రార్థన ఒకటి పొద్దున్న చేసేయటం చేసేస్తే ఇంకా ధైర్యంగా ప్రవేశించటం రంగంలోకి అలా ఉండాలి కానీ అడుగడుగునా భయపడిపోతావు సో శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతానిచ దివసే దివసే మూఢమావిశంతిన పండితం అని విదురహ ఎదురు ఎదురు నీతిలో అంటాడు ఆయన అలా ప్రతి అడుక్కి భయపడిపోతూ ఉండేవాడు వాడు భక్తి కూడా చేయలేడు వాడి వల్ల కాదు కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నేను ఊర్ధ్వ అహం ఊర్ధ్వ పవిత్ర అంచేతనే ఈ పాపాత్మ పాపసంభవ ఈ శ్లోకం అసలు చెప్పడం మానేసారు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ శ్లోకం చెప్పొద్దన్నారు పాపోహం పాపకర్మ అహం చెప్పొద్దన్నారు సాయిబాబా గారు కూడా ఏమని చెప్పారంటే ప్రాప్తోహం ప్రాప్తకర్మాహం ప్రాప్తాత్మ ప్రాప్తసంభవహాజల్డే ఈ పాప మాట తీసేయమని చెప్పారు అనవసరం అది ఆ శ్లోకం అనవసరం ఐఎమ్ నాట్ పాపాత్మ అహం అమృత అమృత పుత్రాహనే శృతి చెప్తో అంటే దిస్ ఈజ్ ఆల్ వేస్ట్ సో ఊర్ధ్వ పవిత్ర అహం నేను ఊర్ధ్వ పవిత్రుడను అంటే ఊర్ధ్వము పవిత్రమో ఎ సహ పవిత్రం ఎస్ సహ సమాసం ఊర్ధ్వం అంటే అర్థం ఏమిటి ఉపరిభాగాన్ని సూచిస్తుంది ఊర్ధ్వ శబ్దం సో ఉపరిభాగాన్ని సూచిస్తుంది అంటే ఈ సంసారమునకు ప్రేరకంగా ఉంటూ అట్ ది సేమ్ టైం సంసారానికి అతీతంగా ఉండే ఈశ్వరుడు కారణము సంసార కారణము సంసారం అంటే ఇదండి దీనికి కారణమేమి దట్ యూనివర్సల్ పవర్ దిస్ సైకిక్ ఆపరేటర్ దిస్ ఫిజికల్ అండ్ సైకిక్ సైకోసోమేటిక్ ఆపరేటర్ ఈస్ ఫంక్షనింగ్ సో దట్ ఈస్ ది కాజ్ ఓర్ధం అంటే కారణం కాజ్ సో ఈ సంసారమునకు కారణమైనటువంటి ఏ ఆత్మతత్వము కలదో అది నేను తర్వాత ఈ సంసారంలో పుణ్యము పాపము రెండూ ఉంటాయి కానీ ఈ రెండూ కూడా ఆత్మతత్వాన్ని సూర్య సూర్యకాంతిలో జరిగే పుణ్యపాపాలకి సూర్యునియందు లేపము ఉండదు నేను నిర్లేపూడను నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్నసలిప్యతే మీరు విట్నెస్గా ఉన్నంతకాలం మిమ్మల్ని ఏ కర్మలో స్పృశించవు మీరు విట్నెస్ కాకుండా పెరసనైపోయి ఆ కర్మయందు ఐడెంటిఫై అయిపోయి కర్మయందు ఐడెంటిఫికేషన్ ఉంటే ఏమిటో తెలుసునండి కర్మ ఫలాసక్తి కర్మయందు కర్తృత్వాసక్తి రెండు రకములు ఐడెంటిటీ ఇంకా ఇంకొకటి కూడా ఉన్నది ప్రస్తుతానికి ఇంత మాత్రం కాదు సో కర్మఫలమునందు తీవ్రమైనటువంటి తృష్ణ ఫలం కావాలెంతసేపు ఒకసారి ఒక మహాత్ ఒక ఆయన పాఠం చెప్పారు మంచి పాఠమే చెప్పారు చాలా చక్కటి పాఠం ఏదో భారతమో రామాయణం అంతా అయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు నేను ఆయనతో అన్నాను మహాత్మ చాలా మంచి విషయాలు చెప్పారు చాలా గొప్ప పాఠం చెప్పారు గంట చెప్పి చాలా సంతోషం అండి అని నేను కాంప్లిమెంట్ చేశాను ఎందుకు కాంప్లిమెంట్ చేశానంటే ఏదో ఒక ఒక గుడ్ విల్ విద్వాన్ ఏమ విజానది పాపం ఆయన విద్వాంసులు అనే నేను గుర్తించాను పాండిత్యం అన్నది అలా ఏదో ఇన్హెరిటెన్స్ కింద వచ్చి ఇదేం కాదు అది ఎదరోళు ప్రేమతో మన జేబులో పెట్టేసి ఇది కాదు వెయ్యి రూపాయలు జేబులో పెట్టేసేయచ్చు కానీ విజ్ఞానాన్ని బుద్ధిలో ప్రవేశపెట్టాలంటే వాడు తపస్సు చేసి కష్టపడి సంపాదించుకోవాలి అది ఐ నో ఇట్స్ వాల్యూ దర్ ఫోర్ ఐ కాంప్లిమెంటు అవుట్ ఆఫ్ గుడ్ విల్ అంటే ఆయన అన్నారా ఏమో ఏం పాఠం రండి వాళ్ళు ఏమి ఇచ్చారు మీకు ఏమైనా ఐడియా ఉందని అన్నారు అంటే నేనన్నా అప్పుడే నేను బాధపడ్డాను అయ్యో పాపం గృహస్థు తప్పేం లేదు కానీ చూడండి ఆయన చేసిన కర్మకి ఆయన ఎంతో గొప్ప జ్ఞానాన్ని లోకానికి అందించారు అందరూ ప్రేమతోటి నవ్వుకుంటూ వెళ్ళారు ఇళ్ళకి మంది విన్నారు కానీ వాళ్ళ హృదయంలో ఆనందం కలిగింది కానీ ఆయనకి ఆనందం లేదు ఏమి అన్న నడసారి ఇచ్చారు రండి ఇచ్చారు కదా నొడోసారి తక్కువ అలా ఇవ్వాలి ఇంకా వీళ్ళు కొంతమంది ముందే మాట్లాడుకుని వస్తారు ఈ సినిమా పాటలు వాళ్ళు వస్తారు చార్మినార్ దగ్గర నాలుగు పాటలు పాటు నాలుగు లక్షలు పట్టుపోతారు ఒక విద్వాంసుడు గంటన్నరసేపు ప్రసంగం చేస్తే ఐదు వందలు ఇవ్వడానికి జనాలు బాధపడతారు జనాల్లో కూడా ఉందా లోటు సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఇన్ ఎ జనరల్ వే ఐఎమ్ సేయింగ్ ఆయన అలా ఫీల్ అయ్యారంటే ఇట్ ఈస్ లాజికల్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ లాజికల్ ఆల్సో ఇన్ అ డిఫరెంట్ వే పాపం ఆయనకి తృప్తి లేదు సో ఎందుకని ఆ ఆ లోపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన కర్మ ఫలాసక్తి అనేది అలా ఉంటుంది ఇట్ విల్ ఇట్ విల్ యాడ్ పాయిజన్ టు ది హోల్ సిచ్యువేషన్ కర్మ ఫలాసక్తి అంటే అది పాయిజన్ అయిపోతుంది అలా కాకుండా అసలు ఆ కర్మ ఫలాసక్తే లేకుండగా ఆయన కర్మ చేశాను నేను ఈ కర్మను చేశాననేటువంటి కర్తృత్వ భావనే లేకుండగా అసలు కర్మే ఉంటుంది ముందు క్రియ ఉంటుంది కర్త తర్వాత వస్తుంది ఒకటి నాతోటి అన్నాడు అదేమిటండి ముందు కర్త ఉండే తర్వాత క్రియే కదా యూ హ్యావ్ ఘాట్ ఇట్ ఆల్ అప్ డౌన్ యూ యూ గాట్ ఇట్ రాంగ్లీ బికాజ్ యూ ఆర్ సో ఐడెంటిఫైడ్ విత్ ద పెర్సన్ యూ థింక్ పెర్సన్ కమ్స్ ఫస్ట్ అండ్ యాక్షన్ కమ్స్ లేటర్ నో యూ డోంట్ నో ది సిచ్యువేషన్ పెర్సన్ విత్ పెర్సన్ ఆర్ విథౌట్ పెర్సన్ థింగ్స్ హ్యాపెన్ బికాజ్ ద యూనివర్సల్ పవర్ ఈజ్ యాక్టింగ్ థింగ్స్ హ్యావ్ టు హ్యాపన్ దే ఆర్ హ్యాపెనింగ్ గుండె ఎలా కొట్టుకుంటుందో సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో మన కర్తృత్వంతో సంబంధం లేకుండా అన్ని పనులు అలా అవుతూ ఉంటాయి పని అయిన తర్వాత డీడ్ అయిన తర్వాత ఆఫ్టర్ ది డీడ్ కమ్స్ ద డూయర్ అండ్ డూయర్ ఈజ్ ఫాల్స్ ఇట్ ఈస్ ఇగ్నరెన్స్ సో కర్తృత్వాసక్తి సో ఇటువంటి ఆసక్తి ఉన్న కారణంగా మనం మన స్వరూపాన్ని విస్మరించిపోతున్నాము సో As long యాజ్ లాంగ్ యాజ్ యూ ఐడెంటిఫై విత్ అైకిక్ ఎంటిటీ యు డోంట్ నో వర్ స్వరూప ఊర్ధ్వ పవిత్ర ఐఆమ్ beyond this psychosomatic situation. So, సైకోసొమాటిక్ karanam సో ఊర్ధ్వం కారణం పవిత్రం అది నేను చెప్పింది ఏమిటంటే పుణ్యపాపముల యొక్క లేపము ledhu లేదు Punya చెప్తారు పుణ్యపాపముల యొక్క లేపం కర్తగుంటుంది కానీ ఆత్మకి ఉండదు కాబట్టి Pavitraha. So, ఏమిటి అసలు తెలుసు నా పవిత్రమంటే పావనం అది జ్ఞానప్రకాశ్యమైన పరం బ్రహ్మ ఊర్ధ్వం అంటే బ్రహ్మ అని అర్థం సంసార కారణం బ్రహ్మ పరమ పవిత్రమైనది కూడా బ్రహ్మయే ఈ బ్రహ్మ ఎక్కడ ఉన్నది సంసారము ఉన్న చోటే బ్రహ్మ ఉన్నది పాము ఉన్న చోటే త్రాడు ఉన్నట్లుగా కానీ పాము అజ్ఞానం చేత గోచరిస్తోంది త్రాడు గోచరించాలంటే వెలుతురుండాలి అలాగే సంసారం అజ్ఞానం కారణంగా గోచరిస్తోంది కానీ ఆ సంసారము ఎక్కడ గోచరిస్తోందో అక్కడే అధిష్టాన రూపంగా పరబ్రహ్మ యొక్క చైతన్యము పరబ్రహ్మ గలదు అనే సత్యం మీకు తెలియాలంటే అది ఆత్మజ్ఞానము చేతనే ఆ సత్యం గోచరిస్తుంది జ్ఞానప్రకాశ్యమైనది పరబ్రహ్మ ఊర్ధ్వము పవిత్రము అయినటువంటి ఏ పరబ్రహ్మ నా స్వరూపము ఊర్ధ్వ పవిత్ర సర్వాత్మనో మమ అంటే నేను సర్వాత్ముడను బ్రహ్మ అంటే సర్వం అనర్థం సర్వం కల్విదం బ్రహ్మ నేను సర్వాత్ముడను సోహమూర్భ పవిత్ర కాబట్టి కేవలము ఈ దేహము నేను కాదు దేహంతో ఐడెంటిఫై చేసేసుకుంటే ది హోల్ వరల్డ్ స్టాండ్స్ సెపరేట్ దేహంతో ఐడెంటిఫై అవ్వకుండా విట్నెస్ కింద ఉన్నారనుకోండి ఐఎమ్ ది విట్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఐఎమ్ ది విట్నెస్ ఆఫ్ అనదర్ బాడీ ఐఎమ్ ది విట్నెస్ ఆఫ్ ది హోల్ వరల్డ్ అండ్ సో ఐఎమ్ ది కాన్షియస్నెస్ the the space of the infinity space of consciousness in which the whole world is shining but you are the parambrahma so urdva sarvatma bhava ante adi sarvatmano mama soham urdva pavitraha tarvata vajiniivam vajavatiivam vajamannam tadvati savitari ikyarthaha యథా సవితరీ అమృతమాత్మతత్వం విశుద్ధం ప్రసిద్ధం శ్రుతిస్మృతిశతేభ్యహం ఊర్ధ్వ పవిత్ర నేను ఆ సర్వవ్యాపకము అఖండము అయిన సచ్చిదానంద ఆత్మస్వరూపుడను ఎలాగో తెలుసున వాజినివ వాజిని ఇవ ఇవా అంటే దృష్టాంతం వలే ైక్ సిమిలింగ్ సో వాజిని సప్తమేకవచనం గుణిని అన్నట్టుగా వాజిన్ వాజిన్కి సప్తమేవచనం వాజిని గుణిన్ గుణిని గుణిన్ అనే శబ్దం మధ్యలో ఉందో శబ్దం సో వాజిన్ వాజిన్ అంటే సూర్యుడు అని అర్థం వాజీ వాజినవు వాజినహ వా అంటే సూర్యుడు ఎందుకంటే సూర్యుడు ఎందుకు అయ్యాడంటే వాజి